కీర్తన ఇరవై సంఖ్యలేఖతిన జానలకు సంకీర్తన మే పో సంఖ్యలేక తలచిన జానలకు సంకీర్తన మే పోవరగు శ్రీపతి నామే జవకట్టిల చి జన్మ శాంతి తవిల్లి హరే పూజ తాజేయుటే కువలయమున ఇదిగో గృహశాంతి అంది ద్రువ వరదు అననదే కందువైన సర్వగ్రహ శాంతి ఇందు రవి నయనుని నెరుగుటే చందమైనది ఇదిగో నక్షత్ర శాంతి భావించి అనంతుని పలుకుటే కావించినదివో కాల కాలశాంతి శ్రీ వెంకటనాథుని చేరుటే దేవమానవులకు శాంతి